మాం భజస్వ ఈశ్వరుణ్ణి భజించవలను ఇక్కడ భజస్వ మాం అంటే ఈశ్వ నన్ను భజించును నన్ను అంటే ఈశ్వరుని శ్రీకృష్ణుడు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుని భజించుట దేనికి అంటే మనం ఏమనుకుంటామంటే ఈశ్వరుని యొక్క బెనిఫిట్ కోసం ఈశ్వరుణ్ణి భజించుట అనుకుంటాం అలా అనుకోకూడదు చాలా తప్పు ఇప్పుడు మామూలుగా ఎక్కడో ఒక సందాకు వచ్చాడు ఒక తన ఏమన్నా అంటే మీరు చందా ఇవ్వండి ఎందుకంటే దేవుడికి నైవేద్యం లేకుండా ఉపవాసం ఉండిపోతున్నాడు దేవుడికి దేవుడికి ధూపం లేదు దీపం లేదు చీకట్లో ఉండిపోతున్నాడు దేవుడు గబ్బినాదకంపులో ఉండిపోతున్నాడు ధూపం లేకపోవడం చేత దీపం లేకపోవడం చేత చీకట్లో ఉండిపోతున్నాడు నైవేద్యం లేకపోవడం చేత ఆకలిగా ఉండిపోతున్నాడు నిద్ర కూడా పోనివ్వట్లేదు లేవున్న సరిగ్గా అని అన్నాడు కాబట్టి మీరు చందా ఇవ్వండి అంటే నేను అన్నాను కోరిని ప్రసాద దేవుడికి ధూపం దీపం నైవేద్యం దేవుడి కోసం నువ్వు కష్టపడుతున్నావా దేవుడికి ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం ఆయన కష్టాలను తీర్చడం కోసం నువ్వు కష్టపడుతున్నావా నాయన అందుకోసం ఇవన్నీ చేసుకుంటాను అక్కర్లేదు అలా అక్కర్లేదు దేవుడి గురించి నువ్వు చింత చేయటం నీ సంగతి చూసుకో కాబట్టి దేవుడికి ఏదో మనం ఉపకారం చేస్తున్నాము అని అనుకోకూడదు తప్పదు దేవుడికి ఉపకారం చేయడం ఏంటండి దేవుడు ఆకాశం వంటి వాడు కనుక ఈశ్వరుణ్ణి భజించేది మన కోసం ఈశ్వరుని కోసం కాదు అంటే అతనే అక్కడ భజస్వ అని ఆత్మనే పద భజ అని కూడా అనొచ్చు ఈ భజధాతు ఉభయపది ఆత్మనేపదం చెప్పచ్చు పరస్పనే పదం చెప్పచ్చు కానీ భజస్వ నీవు భజించినట్లయితే నీ కృతార్థత ఈశ్వరుని భజించును అని ఆయన సలహా చెప్తున్నాడు అనిత్యముఖం లోకమేమం ప్రాప్య భజస్ మాం భాష్యం కింపునరి అని ఆ విధంగా శ్లోకం ప్రారంభమవుతోంది అని అభిప్రాయం కింపునంటేన బ్రాహ్మణ పుణ్యాణ్యోనయ సో బ్రాహ్మణులు అంటే కుచినదాది పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ వేద వేద అనుగములూ నిష్ణాతులైన వారు పవిత్రమైన జీవితము జన్మా జీవితము గలవారు భక్త రాజర్షయ భక్తులైన రాజర్షులు రాజర్షులంటే ఒకటో చెప్తున్నారు తే ఋషయ రాజర్షయ వాళ్ళు రాజులు అదే సమయంలో ఋషులు కూడా ఇది చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు అలాగే మనకు కనపడతాం ఇప్పుడు ఆయన గొప్ప అధికారి మంచి మంచి ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండే అధికారం గలవాడు కానీ ఆయన కరప్ట్ కాదు ప్రజాసేవ చేస్తాడు యంత్రం చేస్తాడు అలాంటి వాళ్ళు ఆయన్ని చూపించండి ఒకసారి చూద్దాం ఆ పుణ్యాత్మని చూద్దాం అని అనిపిస్తుంది అవో అలాగా రాజ హార్ట్ అవడానికి రాజు చక్రవర్తి అతని మాటకు ఎదురు లేదు సామ్రాజ్యంలో కానీ అట్ ది సేమ్ టైం అహంకారం లేదు భోగాసక్తి లేదు ఒక ఋషి వలె ఉన్నాడు జ్ఞాన సంపన్నుడు జ్ఞానం ఒకవైపు రాజ్య కార్యాన్నింటినీ జ్ఞానాన్ని కూడా సముపార్జన చేసినంతటి మహాపురుషులు అటువంటి వాళ్ళని రాజర్షులు ఉంటారు రాజానుశ్చతే రిషయశ్చ వాళ్ళు వాళ్ళ గురించి ఇంటి ఏముంది అంటే ఇంతవరకు చెప్పిన దాన్ని మీరు మనస్సులో పెట్టుకుని సందేశం ఏమంటే ఇది ముప్పై శ్లోకంతో మొదలు పెట్టాలి ఎంతటి దురాచారుడైనా ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి నిశ్చయబుద్ధి గలవాడి సన్మార్గంలో ముందుకు సాగినట్లయితే వాడి గత జీవితాన్ని పని క్షాళన చేసేసి వాడు ఈశ్వరుణ్ణి చేరుకుని తీరును అతి స్థితిలో మహాత్ములైనటువంటి రాజర్షుల గురించి వేరే చెప్పేదేమున్నది కాబట్టి అందువలన అత కాబట్టి మనం ఏం చేయాలి అనిత్యం క్షణ భంగురం ఈ జీవితం అనేది అనిత్యమే అనిత్యము అంటే అర్థమని తెలుసుకోండి క్షణ భంగురం క్షణంలో విరిగిపోతుంది భంగురం అంటే భగ్నమయ్యే స్వభావము గలది క్షణంలో విరిగిపోతుంది క్షణం ఒక్క క్షణంలో విరిగిపోతుంది సో ఈ భోగాలు నేను అలాగే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కారులో వెళ్ళిపోతూ ఉంటాడు కొత్త కారులో పది లక్షలు పెట్టుకునేసి మహాభగంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఎదుర్కొండగా లారీ వాడు వచ్చి కొట్టేస్తాడు క్షణంలో విరిగిపోయింది క్షణ భవ హృదయము క్షణంలో కథమవుతుంది ఏదైనా అంటే క్షణం One, one fraction of a second, this go Right? తీసుకోస్ లైక్ భోగాలు అటువంటివి బాంధవ్యాలు అటువంటివి సంపదలు అటువంటివి క్షణంలో మీరు మీరు ఎవరూ నేను చూసాను ఆవేళ రాత్రే నైన్ ఎలివెన్ అంటారు నైన్ 9 అంటే సెప్టెంబర్ లెవెన్త్ అనమాట నైన్ అంటే సెప్టెంబర్ ఎలెవెన్ సెప్టెంబర్ పదో తారీఖు రాత్రి పడుకున్నారు నిద్రపోయడం అందరూ మిలియన్ ఐల్స్ మిలియన్ ఐల్స్ కోటేశ్వరులు పదో తారీఖు రాత్రి పడుకుని నిద్రపోయారు ఉల్లాసంగా నిద్రలైపోయి ఎనిమిదింటికి బ్రేక్ఫాస్ట్ చేసుకుండగా ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద లెటర్ అటాక్ మధ్యాహ్నం పన్నెండు అయినట్లకి మొత్తం స్టాక్ మార్కెట్ అంతా ఫలాప్స్ అయిపోయి ఈ మిలియనయిర్స్ అందరూ కూడా పాపర్స్ అయిపోయింది ఒక్క స్ట్రోక్ లో అలాగే స్టాక్ మార్కెట్ ఓపెన్ కాలేదంటే ఒక్క స్ట్రోక్ లో వీళ్ళకున్న స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ నాట్ వర్త్ ద పేపర్ ఆర్న్స్ దే ఆర్ కిం చేర్త్లెస్ అయిపోయాయి అవి ఇంకా అన్నిటికీ రికవర్ కాల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ మనీ ఇస్ లాస్ మెనీ మెనీ పీపుల్ ఎర్లియర్ డే చాలా సంపన్నులు నెక్స్ట్ డే పాపర్స్ ఉంటాయి అలా అయిపోయారు అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను చూసి ఈ సంసారం వచ్చింది సుమా అని గుణపాఠం నేర్చుకోవడం తప్ప చేసి క్షణభంగురం కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించడు మానవుడు ఎవరుకుంటాడంటే వాళ్ళ వాళ్ళకో క్షణభంగురం మనకి స్థిరంగానే ఉంటుంది అని అనుకుంటాడు చూసారా ఎంత పొరపాటు అనిత్యం క్షణభంగురం అసుఖంచ సుఖవర్జితం సుఖం లేదండి దాంట్లో శ్రీకృష్ణుడు ఈ సుఖాన్ని గురించి ఒక విలక్షణమైన ప్రతిపాదన ఏమంటే ఏ హి సంస్పర్శయా దుఃఖయోనయతే ఆద్యంతవంత కౌంటేయేషు రమతే బుధహ ఇది వెళ్ళింది శ్లోకం అంటే కంటితో చూసి మీరు సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తే చెవులతో విని సుఖానుభవము ముక్కుతో అధ్వానించి నాలుకతో ఆస్వాదించి చర్మంతో స్పృశించి ఈ ఐదు విధములుగా మీరు సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తే ఏ హి సంస్పర్శాహ ఆ ప్రయత్నంలో అంతర్లీనంగా దుఃఖము ఇమిడి ఉంటుంది దుఃఖయోనయ దీనికి నేను ఒకటే దృష్టాంతం చెప్తాను మిగతా నాలుగు ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు తెలిసిపోతూ ఉంటుంది దాన్ని అలా స్పష్టంగా తెలుస్తూ వివేకంతో చూస్తే ఉదాహరణకి మీరు చక్కటి ఖరీదైనటువంటి భోజనాన్ని హ్యాపీగా పూర్తి చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మీకు శరీర అనారోగ్యానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా కూడా అక్కడనే ఏర్పాటు చేసేస్తున్నారు అని అర్థం అంచేతనే మీకు మంచి పాష్ లొకాలిటీ అంటే ఎలా తెలుసునండి మంచి మంచి ఖరీదైన హోటళ్లు ఖరీదైన హాస్పిటళ్ళు ఒకదాని పక్కన ఒకటి అలా మంచిగా దానికి ప్రోగ్రెస్ అని ప్రోగ్రెస్ లో ఉంది ఇప్పుడు కంపెనీ ఉండదు ఏదో కంపెనీ ఆ కంపెనీ చాలా ఎకానమిక్ గా చాలా ప్రోగ్రెస్ లో ఉంది థర్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చాయి స్టాక్ హోల్డర్స్ అందరికీ కూడా సో మచ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ కంపెనీ పోస్టింగ్ వండర్ఫుల్ ప్రాఫిట్స్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ హాఫ్ ఇయర్లీ ప్రాఫిట్స్ ఎక్సెట్రా ఇట్స్ ఎ ఫార్మాసూటికల్ కంపెనీ What a wonderful progress. We are making it. We will profit save. Statins made the 50 percent profits. Prozac made the 50 percent profits. That's what I'm saying in the name. <laughs> statins made the 50 percent profits. Statins made. Statins made. Colesterol lowering drugs made. It's a good thing. ఇంకా చిన్న వయస్సులోనే ఇంకా ఎక్కువ మొత్తాదుల్లో మింగుతున్నారు అని అర్థం అది ప్రోగ్రెస్ అంటారా రెగ్యులషన్ అంటారా దాన్ని ఏమనాలంటారు దాన్ని అదే ఒకటి ప్రోజాక్ట్ అంటే మానసికంగా స్ట్రెస్ బాగా పెరిగిపోయి వీళ్ళకి విశ్రాంతి లేక ఎంజైటీ లెవెల్స్ పెరిగిపోయి ట్యాబినెట్ వేసుకుంటే కానీ ప్రశాంతంగా కూర్చోలేడు వచ్చేసింది అటువంటి వాళ్ళ సంఖ్య ముప్పై శాతం నలభై శాతం ఉంటుంది పెద్ద కంట్రీల్లో కాబట్టి ప్రొజాక్ట్ సేల్స్ బాగా ఉన్నాయి స్టాటమింగ్ అండ్ సేల్స్ బాగా ఉన్నాయి మనం చాలా ప్రోగ్రెస్ చేస్తున్నాము ఇలా ఉంటాయి ఈ భోగాలన్నీ అలా ఉంటాయి కాబట్టి స్పర్శ స్పర్శ వల్ల ఈ కాంటాక్ట్ ఆఫ్ ది సిన్సాస్ అండ్ సిన్సాబ్జెక్ట్స్ ఏదైతే గలదో దాని వలన కలిగేటువంటి భోగములు దుఃఖయోనయ వాటిలో ఎందు దుఃఖము రోగము దుఃఖము వాటిలో బీజ రూపంగా దాగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సుఖంలా భాషిస్తాయి తప్ప దుఃఖము కాని మరొకటి కాదు అని నతేషు రమతే బుధ వివేకవంతుడు వాటి ఎందుకు రమించదు అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు కాబట్టి అసుఖం చే అంత సుఖవర్జితం ఇమం లోకం మనుష్యలోకం ప్రాప్య పురుషార్థ సాధనం ఈ మనుష్యలోకము అంటే మనుష్య జన్మ ఇది ఈ మానవ జన్మ ఉంది చూసారా ఇది పురుషార్థ సాధనము అంటే మాన మానవ జన్మ లేకపోతే ఏముంటుంది పశుపక్ష్యాది జన్మ ఉంటుంది పశుపక్ష్యాది జన్మ కేవలము దుఃఖమును అనుభవించుట కొరకు మాత్రమే వచ్చినది తప్ప పురుషార్థ సాధనం కాదది పురుషార్థము అంటే కర్మయోగానుష్ఠానం చేసి చిత్తశుద్ధిని పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుట అది పురుషార్థం మోక్షం అటువంటి పురుషార్థమునకు సాధనమేది అంటే మానవ జన్మయే మానవునికి మాత్రమే పురుషార్థము సంభవము ఇతర ప్రాణులకు సంభవం కాదు ఇది ఎలాగంటే ఒక మహాత్ ఒక మనిషిని ఆ ఒక దేవత పేర్థ ఎత్తైనటువంటి కొండ కొమ్ము మీద నిలబెట్టింది నిలబెట్టి అక్కడి నుంచి చెయ్య ఎత్తి చేతిని ఎత్తి సాగితే చంద్రుడిని పట్టుకోవచ్చు చంద్రుడంటే అమృతమేగా చంద్రుడు అంటే అమృత స్వరూపుడు అలా చంద్రుణ్ణి పట్టుకుంటే వీడు అమృతాన్ని పండినండి వీడు అక్కడి నుంచి చెయ్యి పైకెత్తడం మానేసి కిందకి జారిపోయాడు అంత దురదృష్టం ఇంకా ఏమైనా దీన్ని అక్కడ పెట్టింది ఎందుకంటే రే నువ్వు కిందకి చూడగలరా అధోదృష్టి వద్దు ఊర్ధ దృష్టి పెట్టుకో అధోదృష్టి అంటే ఈ గుండెకాయ ఉంది కదా దీనికంటే కిందకి చూస్తే అధోదృష్టి దీనికంటే పైకి చూస్తే ఊర్ధ దృష్టి లేకపోతే ఆ ఎగ్జాంపుల్లో పైకి చూడాలి పైకి చూస్తే చంద్రుడు అనే చంద్రుడు ఇలా చేయి కలిగితే చంద్రుడిని పట్టుకోవచ్చు అక్కడ పెట్టింది తిరుపతి ఒక దేవత లేని వీడు అక్కడికి వెళ్ళి ఊర్ధ్వ దృష్టి కాకుండా కిందకు చూస్తున్నాడు పైకి చూడండి మనసు కిందకు చూసి ఓ ఒక రూల్ ఒకటి ఉండదు అదేమిటంటే పర్వత శిఖరం మీద నుండి బయలుదేరే దాదు అన్నీ వస్తాయి అదొక రూల్ అంటే పైకి అది శిఖరం కదా కాబట్టి వీడు క్రింద మానవ జీవితం పట్టింది పురుషార్థ సాధనము చంద్రుడంటే మోక్షమే చంద్రుడు కాబట్టి అట్లయితే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ చంద్రుడిని మనం అందుకోవచ్చు అదే మోక్షం అంటారు అంతటి ఉన్నతమైన స్థానాల్లో మన ప్రకృతి దేవత కూర్చోబెట్టింది ఎందుకంటే మనుష్య జీవితము ఎవల్యూషన్లో హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ ఇంక ఈ ఎవల్యూషన్ ఏం లేదు ఈ రెవల్యూషన్ ఏకైన జీవి నుంచి మొదలయ్యి అమీబా వచ్చి వచ్చి వచ్చి మ్యాన్ తోటి హ్యూమన్ బీయింగ్ తోటి కంప్లీట్ కల్మినేషన్ ఉంటారు ఇవ్వలు చేసిన ప్రాసెస్ పరిపూర్ణమైపోతే అక్కడ మానవుడు వచ్చాడు అటువంటి మానవుడు మీకు కిందకి పోకూడదు ఆ జీవితం చాలా గొప్ప జీవితం అధికారి శరీరము అంటారు లేదంటున్నారు శంకరులు దుర్లభం మనుష్యత్వం ఎంతయు కఠినమైన దుర్లభం అంటే కఠినమని అర్థం దుర్దు అనే దానికి కఠినము అర్థం మనుష్య జన్మను పొందుట చాలా కఠినము అటువంటి కఠినాతి కఠినమైనటువంటి పొందుటకు కఠినమైన మనుష్య జన్మను పొంది కిరందకు జారిపోతూసుమా తగద ఇప్పుడు కోహినూరు వజ్రాన్ని వాడికిస్తే దాన్ని వాడు పేపర్ వెయిట్ కింద వాడుకున్నాడంటే వాడికి దాన్ని ఎందుకు తెలియదు అనార్థం వాడు అవమానం చేసినట్టే లెక్క అదేవిధంగా మనుష్య జన్మని ఈ ఇంద్రియ భోగాల వెంట పరుగులు తీసుకోవడం డబ్బు డబ్బు సంపాదించడం డబ్బు పోగేయడం ఉన్నది చాలా తగినట్టుగా ఉన్నదే ఎక్కువ దీన్నే కొంత ఎవరికైనా ఇచ్చి పుణ్యం చేసుకుందామని ఆలోచన పోయి ఇది సా ఇది లాగి అది లాగి ఇంకా డబ్బుని పోగేసుకునే ఏం చేస్తామని పోగేసుకున్నదంతా క్షణ భంగురం క్షణంలో విరిగిపోతుంది విరిగిపోవడం అంటే విరిగిపోవడం సో అటువంటి మానవ జీవితాన్ని పొందిన తర్వాత మనము ఈ భోగవాసనలనన్నిటినీ కూడా కట్టిబెట్టి లోభాన్ని ఇంటిపెట్టి కేవలము చేయవలసిన పని ఒక్కటియే గలదు అదేమంటే భజస్వం సేవస్వమాం నీవు నన్ను భజించుము అంటే అర్థము ఈశ్వర భక్తుడుగా వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకున మనిషి ఎలా ఉంటాడంటే తన గురించి మనిషికి ఉన్న కల్పనలు అన్నీ తప్ప కలుపుతున్నాయి మీకు నేను దృష్ట్యా అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అని క్యాస్ట్ని పట్టుకుంటాడు తప్ప ఈశ్వరుణ్ణి పట్టుకుని నేను భక్తుడను అనుకుంటాడా అలా అనుకుంటే కొత్త అర్థం చేపట్టాడు లేకపోతే నేను పురుష నేను స్త్రీ అనే జెండర్ పట్టుకుంటాడు క్యాస్ట్ పట్టుకుంటాడు క్రీడ్ పట్టుకుంటాడు లేకపోతే మేమేమో భర భరద్వాజ గోత్రం అంటాడు లేకపోతే ఆత్రేయస గోత్రం అంటాడు గోత్రాన్ని పట్టుకుంటాడు అని ఏ గోత్రం సరైనయా భరద్వాజ మహర్షి చాలా గొప్పవాడు సందేహం ఏం లేదు నువ్వు ఏమిటన్నది ముఖ్యం కానీ భరద్వాజుడి గురించి భరద్వాజుడు గొప్ప అయితే తాతగారు మహా సంస్కృత పండితుడు నీకు రామశబ్ద్రం వచ్చునా అన్నది ముఖ్యం కాబట్టి భరద్వాజుడు గొప్పవాడు వీడేమిటం లేదు కాబట్టి అలాగా అనేక గోత్రం కులం వర్ణం వర్గం ఇవన్నీ పట్టుకుంటాడు పట్టుకుని ఐఆమ్ పర్యాబీ అంటాడు వట్ వట్ ఈస్ గెట్ అవుట్ ఆఫ్ ఎట్ మనిషి ఇవన్నింటినీ వాటిని ఆవిష్కరించుకుంటాడు అలా వాటిని డిస్కవర్ చేసుకుని వాటితో ఐడెంటిఫై అవుతూ ఉంటాడు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్స్ అంత ఈ విధంగా అనిత్యములైన వాటితోటి కల్పితములైన వాటితో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు అలా ఉండకూడదు మనుషుల ఉండాలంటే అహం భక్త నేను ఈశ్వరునకు భక్తుడా నేను తండ్రిని నేను భర్తను నేను భార్యను నేను సోదరుడను నేను అన్నను నేను తమ్ముడిని ఇవన్నీ కూడా కల్పితములే వీటిలోనూ యథార్థత లేదు నేను భక్తుడని దట్ ఈస్ ది ఓన్లీ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ that will fructify. దట్ విల్ సక్టిఫై మిగతా రిలేషన్స్ అన్నీ కూడా క్షణభంగురములు విరిగిపోతాయి అని నేను భక్తుడను అంటే ఈశ్వరునకు చెందినవాడను ఈశ్వరునకు నేను సంబంధము గలవాడను మిగతా సంబంధాలు ఏవి కూడా క్షణభంగురముని కానీ వాస్తవములు కవు ఈశ్వరునకు చెందినవాడను అనేటువంటి సుస్పష్టమైన కల్పన గలవాడే యథార్థమైన భక్తుడు ఆ విధంగా నీవు భక్తుడవై నన్ను సేవించుము తర్వాత ఈ శ్లోకంలో భజస్వమాం నన్ను భజించుము అంటే శరణాగతి చేయుము అని అర్థం ఇప్పుడు కూడా ఇక ఈ అనిత్యం అసుకం లోకం ప్రాప్త్య ఇప్పుడు ఈ అనిత్యము అసుఖము అయితే ఒకవైపు అటువంటి లోకము గలదు ఇంకొక మీరు ఎటు వెళ్తారు అన్నది ఇప్పుడు వీడు నీటిలో మునిగిపోతున్నాడు సముద్రంలో మునిగిపోతున్నాడు ఇటువైపు నౌక ఉండదు అటువైపు విశాలమైన సముద్రం వీడిని కబలించి వేయటానికి సిద్ధంగా ఉంది వీడు ఈ నౌక వైపు ఓ బారాచకుండగా ఇలా ఇటువైపు ఒక చేతులు వేసి ఈది అటు వెళ్తే ఆ నౌకలోకి వాడు రక్షింపబడతారు అటు వెళ్లకుండగా అటువైపు వెనుముఖం కడముఖం పెట్టి ఇ ఇటు వెళుతున్నాడు అనుకోండి ఏమవుతుంది కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకూడదు భజస్లో సో ఈశ్వరుని శరణాగతి చేయవలెను ఈశ్వరుణ్ణి భజించవలెను అంటే మిగతావన్నీ అనవసరం మనకు కావాల్సింది మనిషి కోటీశ్వరుడైనా గుప్తుడు అన్న దీనికోసం ఇంత పెద్ద వ్యవహారం ఇంత పెద్ద క్షోభ ఇంత పెద్ద ఘర్షణ లోభము ద్రోహము ఇవన్నీ ఏమీ అక్కర్లా మనకి కావాల్సింది కావలసిన ధనము చాలా తక్కువ కావలసిన భోగాలు చాలా తక్కువ భోగాలు ఎక్కువైతే రోగం వచ్చేస్తుంది ధనం ఎక్కువైతే ఘర్షణ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది మనిషి సంసారంలో పడిపోతాడు అలాగా ఆ విషయం తెలుసుకోకుండా ఆ అంచ ఏం చేయాలి ఈ భోగములు ఈ అర్థకామములు అంటారు ధనము సంపద వాటిని ప్రగవేశ ప్రవృత్తి భోగాలను మరింత పట్టుకునే ప్రవృత్తి ఈ రెండింటినీ కూడా కట్టి ధార్మికమైన జీవితాన్ని సులభమైన సరళమైన జీవితాన్ని జీవిస్తూ సింపుల్ పూర్తి శక్తి యుక్తులను ఈశ్వరునికి శరణాగి చేయటంలో వినియోగించుకుని మనిషి కృతార్థం ఈ డబ్బు ఈ భోగాలు వాటిల్లోనే ఏదో ఉందని చెప్పేసి వాటి వెంట వెంపర్లాంటితో పరుగులు తీస్తే వీడు భంగపాటు చందక తప్పదు కాబట్టి ఆ పొరపాటు ఎన్నడూ చేయకూడదు భజస్వ ఎలాగ భజించాలి శంకరుల అవతారిక అందాము మన్మనాభవ మద్భక్త మద్యాది మాం నమస్కూరు మామే వైష్యసి యుక్వైవం ఆత్మానమ్మపరాయణ నేను అనుకున్నాను ఈ అధ్యాయం వేళతో పూర్తవుతున్నాను కానీ ఈ వేళతో పూర్తి కాదు మనం ఈ మళ్లీ క్లాస్ లో పూర్తి చేద్దాం అంత కొంత ముందుకు సాగించి సో అవతారిక కథం ఎట్లు భజస్వమాం అన్నారు కదా నీవు నన్ను భజించింది ఇప్పుడు అటువైపు ఏమున్నది అంటే అగ్ని గుండా ఉన్నది సంసారం దాంట్లో పడితే వీడు భాస్మైపోతాడు ఇటువైపు చల్లని శ్రీకృష్ణ చంద్రుడు ఉన్నాడు కాబట్టి తెలియచేటలు ఎటుంటాయి అటువైపు వెళ్ళడం మానేసి ఇటు చల్లదనం వైపుకి ఈశ్వర శరణాగతి వైపుకి మనం వెళ్లాల్సి ఉంటుంది భజస్వమా ఈశ్వరుణ్ణి భజించుము ఈశ్వరుణ్ణి భజించుకుంటే మీరు ఇంక నుంచి హార్మోని తప్పేట్లు అవన్నీ కాదు అవి భజనలో ఒక భాగం అవుతాయి కీర్తనలో భాగము భక్తి అంటే తెలుసుకోవాలి ముందు సో భజించిము అన్నారు కాబట్టి హార్మోనియం పెట్టుకుంటుంది భయం లేదు అక్కర్లా భక్తి అని దేవుడో తెలుసుకోవాలి భజించట్లు భజించాలేము చాలా గొప్ప శ్లోకం మన్ మవ మద్భక్త సో అన్నాం శ్లోకం అన్నాం మద్భక్తో భవ భవాన్ అగుము నా భక్తుడవు అగుము సినిమాన మీకు ఇందాక నేను కోటీశ్వరుణ్ణి కావాలి అక్కర్లేదప్ప ఈశ్వర భక్తుడవు అవును అయితే నేను పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి పర్వాలేదు చేయగలుగుతావో చేయలేకపోతావో భక్తుడవు అవును నేను పెద్ద అధికారం గలవాడిని కావాలి అక్కర్లా క్షణభంగురం పోతుంది అక్కర్లా అది కూడా భక్తుడవు అవును సో మనిషి ఏవేమో కావాలనుకుంటాడు నేను ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఈ ఫలాదాది కావాలి దిన్ లైఫ్ ఆఫ్ బికమింగ్ అంటారు ఎప్పుడైనా విన్నారా బికమ్ టు బికమ్ టు బికమ్ అంటే అర్థం ఏంటో ఇప్పుడు నేను ఏది అయి ఉన్నానో అది నాకు పనికి రాదు ఏమండి ఇప్పుడు నేను ఏది కాను అది నాకు కావాలి కాబట్టి పరుగు ప్రారంభం ఇన్ లైఫ్ ఆఫ్ దికమింగ్ అంటారు ఆరంభంలో ఉంటుంది అంత ఉంటుంది కదా ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నవాడు ఏం చేయాలి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి సెకండరీ స్కూల్కి వెళ్ళాలి హై స్కూల్కి వెళ్ళాలి హై స్కూల్లో ఉన్నవాడు ఏం చేయాలి పరిగెత్తి పరిగెత్తి కాలేజీకి వెళ్ళాలి కాలేజీలో ఉన్నవాడు ఏం చేయాలి పరుగులు తీసి యూనివర్సిటీకి వెళ్ళాలి యూనివర్సిటీలో ఉన్నవాడు ఏం చేయాలి పరుగులు తీసి పెళ్లి చేసుకోవాలి ఉద్యోగానికి వెళ్ళాలి ఉద్యోగం ఉద్యోగం ఏం చేయాలి పరుగు తీసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నవాడు ఏం చేయాలి పరుగులు తీసి పిల్లల్ని కనాలి పిల్లలని కన్నవాడు ఏం చేయాలి పరుగులు వాళ్ళని మళ్ళీ హై స్కూల్లో చేర్పించాలి ప్రైమరీ స్కూల్ హై స్కూల్ మళ్ళీ సర్కిల్ మళ్ళీ ప్రారంభించాలి వీడు తన కోసం ఈ వీటి చుట్టూ తిరిగి తిరిగి తన కొడుకు కోసం తిరుగుతారు ఆ తర్వాత పిల్లల క్రేజీనా గ్రాండ్ డాటర్ కోసం గ్రాండ్ సన్ను కోసం కూడా అదే తిరుగుతూ ఉంటుంది మళ్ళీ అదే సైకిల్ కావండి ఇప్పుడు గ్రాండ్ సన్ను కోసం గ్రాండ్ డాటర్ కోసం సైకిల్ పరుగులు తీసుకున్నాను ఎప్పటికైనా నేను హ్యాపీ ఫాదర్ కావాలి నేను హ్యాపీ గ్రాండ్ పా కావాలి గ్రాండ్ పా అటుప గ్రాండ్ పా అదే గ్రాండ్ పా అయ్యాడు వీడేం కష్టపడ్డారా గ్రాండ్ పా కావాలంటే అవుతాడు కాలక్రమంలో అన్నీ అవుతాడు గ్రాండ్ పా అవుతాడు ఎన్ని వయస్సు వస్తుంటే గ్రాండ్ పా అవుతాడు ఇంకే ఉంటాడు గ్రేట్ గ్రాండ్ పా అవ్వాలి ఏం చేస్తావా గ్రేట్ గ్రాండ్ పా ఏం చేస్తావు వటి కథ లేకుండా అలాగా మంచం మీద పడు మహాభాగ్యానికి గ్రేట్ గ్రాండ్ పా అయితేనేటి గ్రాండ్ పా అయితేనే ఏ అవకర్లేదు ఇవన్నీ దీంట్లో మన ఇవ్వాలన్న ఆకాంక్ష అది సంసారం ఉంటే ఉంటుంది పోనండి మేము ఏమి అవ్వ ఏమవంటారు మద్భక్తో భవా నీకేమైనా తెలివితేటలుంటే నీకేమైనా బుద్ధిశక్తి ఉంటే ఆలోచించగలిగే వివేకం ఉంటే మద్భక్తో భవా గ్రాండ్ పా భవామి గ్రేట్ గ్రాండ్ పా భవామి అవన్నీ బాధ మద్భక్తో భవా కాబట్టి అది అవ్వాలి మిగతావన్నీ సెకండరీ అని అవకపోయినా పర్లేదు అయినా ఒరిగి లేదు ఎప్పుడు కూడా అవకపోయినా పర్లేదు అయినా ఉరిదీది లేదు వాటి గురించి పట్టించుకోరాదు అవన్నీ అవుతూ ఉంటాయి దాని గురించి పట్టించుకోరా పట్టించుకోవాల్సిందేమిటి మతో భయం ఇప్పుడు గడ్డం పెరగాలి దానికోసం ఏం కష్టపడతారు ఇపుల్ ద్రో ఇల్ ద్రో దాంట్లో మీరు చేసేది ఇవన్నీ అలాంటిన్నాయి ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్ మీరు ప్రయత్నపూర్వకంగా పట్టుకోవలసినవి అవ్వాల్సినవి మొన్న ఉన్నాయి మీరు పట్టుకుంటే కానీ దొరకదు దాని పేరే వైరాగ్యము మీరు అవ్వాలని నిశ్చయించుకుంటే కానీ అవరు దాని పేరే భక్తుడు మద్భక్తో భవ అది గోల్ ఆదర్శం నేను జ్వలంతమైన ఈశ్వర భక్తి హృదయంలో నింపుకోవాలి అది గోలు అది అది కావాలి గోలు అంతేగాని నేను ఇది కావాలి అది కావాలి బట్టే పిటి సో మద్భక్తో భవ నా భక్తుడవు కమ్ము ఎల్లాగా మన్ మనా మనస్సుతో ప్రారంభించు భక్తనగానే ఇంకా అక్కడి నుంచి సామగ్రితోటి కాదు ప్రారంభించు ప్రసాదంతో సామగ్రితోటి అది అది ఆ భక్తి ఎప్పటికీ తెలియలేనండి అలాగే మనస్సుతో శురు చేయాలి భక్తి అన్నది క్రియ కాదు కర్మ అంటే సామగ్రితో ప్రారంభిస్తారు కర్మది భక్తి అంటే మనస్సుకు సంబంధించింది సో మనస్సుతో ప్రారంభించ మనస్సుతో ప్రారంభించాలి మనస్సులో మత్ మనస్సులో ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ ప్రారంభించాలి కబీర్దాస్ అంటాడు మోకో కహా బుంభేరే బందే మైహు తేరే పాస్ మే అరే నువ్వు నన్న ఎక్కడ వెతుకుతావరా నన్న వెరివాడా నేను నీ పక్కనే ఉన్నాను సో నా కర్మే నా క్రియాకలాపమే మైతో తేరే పాస్మే ఈ కర్మల యందు క్రియాకలాపముల యందు నేను ఉన్నానో మానేనో కానీ ఖాయంగా నీ నీకు అత్యంత నికటంగా చాలా దగ్గరగా ఉన్నాను ఎంతో తేరే పాస్ కాబట్టి మనం మన మనస్సుతో ప్రారంభించాలి సో ఎలా ప్రారంభించాలి మనస్సుతోటి తన్నే మన శివసని కల్పమస్తు అది భక్తులు మొదటే అడుగు నా మనస్సు పవిత్రమైన సంకల్పములు కలదే అవుగాక తన్నే మన శివసని కల్పమస్తు ఎప్పుడు అనుకోవాలండి తన్మే మన శివ సంకల్పమస్తూ వాడికి కష్టం వస్తే బాగుండును వాడు నాకు శత్రువు దుష్టుడు అని అనగానే నో నో నో నో తన్మే మన శివ సంకల్పమస్తూ వాడి డబ్బంతా నాకు చేయాలి వాడి సంపదంతో లాగేసుకోవాలి అని అనిపించిన నో నో నో చెంపలు తన్మే మన శివ ఈ భోగాలు నాకు కావాలి చెంపలు వేసుకొని తన్మే మన శివ సంకల్పమస్తూ నిజంగా మనస్సులో ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి ఎందుకు ఈ దుఃఖం గతాన్ని గురించి దుఃఖించడం కూడా వేస్తే తన్నే ఈ దుఃఖిస్తూ కూర్చుని బదులు ఓ నమ శివాయ తన్నే మన భవిష్యత్తు గురించి భయం కలిగిందనుకోండి ఎందుకంటే భవిష్యత్తు గురించి భయపడితే వేస్తుంది ఉన్నది కూడా ఊడిపోతుంది లేని దాని గురించి భయపడితే ఉన్నది పోతుంది ఎందుకు వేస్తుంది కదా భయం నాకు మేమన శివసంకల్పం వస్తు ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి అతన శివసంకల్పం వస్తు అట్టి నా మనస్సు శివమైన శివు శివుడని కాదు అర్థం శివమైన అంటే మంగళకరమైన సంకల్పములు గలది అని అర్థం అది మీరు శివుడిని పెట్టుకుంటే అది మీరు ఏదైనా సంసారానికి సంబంధించిన సంకల్పం చేసినా అది మంగళకరంగా ఉండాలి ఆ అతడు సుఖంగా ఉండాలి స్వామీజీ మీతోటి వాడు వాడు మిమ్మల్ని తిరుగుతున్నాడండి అంటే ఓ అలాగా ఏమో తిప్పుతున్నాడా ఒళ్ళేవా అందరూ పోగిడితే మరీ అహంకారం పెరిగిపోతున్న చిట్టివాడు ఒకడుంటే మనం కొంచెం కంట్రోల్లో ఉంటాం వాడికి శుభము కలుగుగాక తన శివ సంకల్పముస్తూ అలా ఉండాలి వాడు తిప్పుతున్నాడు అంటే వాడు వాళ్ళ నేను చూసుకుని వాడిని ఏం చేసిస్తానో అలా ఉండకూడదు కానీ మన శివ సంకల్పమస్తు అలాగే శత్రువుడలా కూడా శివ సంకల్పమే ఉండాలి కానీ దుష్ట సంకల్పం ఉండకూడదు ఎవరైనా సరే రావణాసురుడైనా సరే రావణాసురుడికి బుద్ధి మారి హనుమంతుడు కోరుకుంటాడు ఇతను చాలా మంచివాడు ఇతనికి మనస్సులో మంచి సంకల్పం వస్తే బాగుండను చెడ్డదారిలో పడిపోయాడు ఇతను మనస్సు మారి రాముడికి సీతాదేవిని అప్పచెప్పేసి మళ్ళీ ఇతను సుఖంగా ఉంటే నేను చూసి సంతోషిస్తాము అనుకుంటాడు పాపం అంతేగా నువ్వు నాశనం అయిపోవాలి అని అనుకోనే అనుకో శివసంకల్పం ఉండాలండి దుష్ట సంకల్పం ఉండకూడదు అది మనం మనస్సును ప్రారంభించాలి మన మనోభవ మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాం శ్లోకం ఒక్కసారి అందాము ఇది కంఠస్థియంత శ్లోకం మన్మనాభవము భక్త పద్యాజీ మాం నమస్కూరు మామే వైష్యసి యుం ఆత్మానం మత్పరాయణ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి